ఇదంతా లోపల జరిగిపోతుంది కదా జరుగుతుంది ఎవరు చెప్పారు జరగలేదు దానికి ఆధారం ఎవరు అంటే ఇప్పుడు శవన్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇవన్నీ శవన్లో ఉన్నాయా సమాన వాయు క్రియ చూపెట్టండి డెబ్బై రెండు శక్తి సమంగా పంచబడిందా లేదా శవన్లో అన్నాం అనుకోండి వాయు సంచారమే లేదు ఇంకా సమాన వాయువు ఆ సమాన వాయు ప్రభావం అయినటువంటి డెబ్భై రెండు వేల నాడులు ఎక్కడా దానికి శక్తి పంచడం ఎక్కడ ఏమీ ఎందుకు లేవండి వాడు లేడయ్యా బాబు అందులో ఉండాలో వాడు లేడు దాంట్లో ఎవడుంటే అన్ని చేష్టలు జరుగుతున్నాయో లోపలైనా బయట ఎవడుంటే ఆంతరిక జగత్తు బాహ్య జగత్తు ప్రతిబింబితం ఎవడుంటే చేష్టితములుగా సుఖదుఖములు ఏర్పడుతూ ఉన్నాయో అట్టి సర్వాధారుడైనటువంటి ఆత్మస్వరూపం ఇప్పుడు ఆ శవం కూడా ఆత్మలో భాగమే అది భిన్నం కాదు ఈ అణువు ఆ మహత్వలో భాగమే అయ్యి అలాగే ఆత్మ ఈ వెళ్ళి వచ్చేటటువంటి జీవుడు కాదు ఈ శరీరం నుంచి మరొక శరీరానికి జీవుడు కాదు ఆ జీవుడు ఉన్నంత సేపే ఈ శరీరం పనిచేస్తుంది వాస్తవానికి జీవుడు కూడా శరీరం కంటే విలక్షణమే అయి ఉన్నాడు కదా లేకపోతే ఈ శరీరం వదిలేసి వేరే శరీరానికి ఎలా పోయేడు ఈ శరీరం పనికిరాదు కాని చెప్పి డిసైడ్ చేసేడు వాడు ఉత్తర శరీరంలో ఎలా ప్రవేశించేడు వాడు కాబట్టి నువ్వు చెప్పుకునే జీవుడు కూడా వాస్తవానికి చూస్తే చేష్టలన్నిటికీ విలక్షణమయ్యే ఉన్నాడు కానీ అజ్ఞానవశాత్ అసాధ్యముల జాబితా పెరిగిపోయింది అసంతృప్తుల జాబితా పెరిగిపోయింది భ్రమాజన్య జ్ఞానం పెరిగిపోయింది వాస్తవికమైనటువంటి సర్వాధారమైనటువంటి తన ఉనికి అయినటువంటి జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి జీవభావం అనే భ్రాంతికి లోనయ్యాడంటే తత్కాలవత్ స్వరూపజ్ఞానాన్ని ఎప్పుడైతే గుర్తించావో కర్త నిషేధించబడ్డాడు కర్మా నిషేధించబడింది చేష్ట నిషేధించబడింది నాయన నువ్వేం చేసావు నాయన నేనేం చేయలేదు నాయన ఈ దీని నువ్వే కదా కారణం నేను కారణం కాదు నాయన ఇవన్నీ నీవే కదా కర్తవి నేను కర్తను కాదు నాయన ఇలా చెప్పినటువంటి ఇలా జీవించినటువంటి మహానుభావులు నేను కర్తను కాదు నాహం కర్త అకర్త అనేటటువంటి ముక్తులు భారతదేశంలో లక్షలాది మంది కనబడుతూ ఉంటారు కావనా అటువంటి వారందరినీ ఈ యోగభూమి భూమి ఈ ధర్మ భూమి ఈ కర్మ భూమి అని ఎన్నో పేర్లతో చెప్పబడేది మొట్టమొదటిగా ఇది జ్ఞాన మన సనాతన ధర్మంలో విషయం ఏమిటంటే మానవ జీవితం యొక్క ప్రాధాన్యం ఏమిటి ఈశ్వర సాక్షాత్కారం కోసం నేను జీవిస్తున్నాను ఎందుకు నీకు ఈశ్వర సాక్షాత్కారం జ్ఞానం కోసం ఎందుకు నీకు జ్ఞానం దుఃఖరాహిత్యం కోసం ఎందుకు నీకు దుఃఖరాహిత్యం బాంధ విమోచనం కోసం ఎందుకు బాధ విమోచనం నా స్వరూపం అదే కాబట్టి హరి ఓ శ్రీ గురు భో నమో పూర్ణమద పూర్ణమిదం పూర్ణ ర్ణస్మాదాయర్ణమేవాశిషతే ఓ తో శాంతి శాంత శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ సరే ఓ